అలాగే త్యాగం అనేది వీడు అభ్యాసం చేయలేదు అనుకోండి వీడు ఖర్చు అయిపోతాడు సంసారము వాడిని నైవేస్తూ దుఃఖ భాజ్యముడైపోయి ఆ రోజు రోగిష్టివాడైపోయి మనస్సంతా చలాచందరైపోయి వాడు ఆ దేహ ప్రాణాలను గురించి నిర్మాణం అవుతుంది అలా ఉండకూడదు అలా సంసారం గురించి చింత ఈశ్వరుణ్ణి భజన చేస్తూ బతకాలి తప్ప ఎప్పటికీ సంసారం గురించే వెంద పెట్టుకుంటూ దాని గురించి ఆలోచనలు చేసుకుంటూ బ్రతుకుతా అది తెలివితే అసలు కాదు ముఖ్యంగా మనుషులు వచ్చే కొలది అది ఒక పెద్ద శాపముగా తయారవుతుంది సంసారాసక్తియే శాపం ఇంకా వేరే శాపం ఏమీ ఉండదు ఆ స్థితి రాకూడదు ఆ స్థితి రాకూడదు వైరాగ్యమే అమృతము వైరాగ్యమేవా భయం అభయం అంటారు మనిషి భయపడతో బ్రతుకుతారు భయం అంటే ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ అభద్రత అభద్రత భయపడతో బతుకుతుంది ఇప్పుడు ఎదురుకుండా పాము లేకపోతే పిచ్చి కుక్క వచ్చిందనుకోండి ఆ భయం కాదు అభయం అవసరం పాము వస్తే భయపడకపోతే ఏమవుతుంది అవి పరుస్తుంది కాబట్టి పాము భయపడాలి పిచ్చి కుక్క అలాగా ఆ కోమాలను బయట అది ఇలాగ కోపంగా చూసుకొని పిచ్చి వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేయాలి నేను భయపడాలి భయపడి నడుస్తున్నవాడు ఆగిపోవాలి దాని చేసి తోనకూడదు చాలా పక్కన తోడాలి అది స్లోగా అయిపోయింది కొంత సెంక్షన్ చూ తప్పించుకుంటుంది చూపించుకోవాలి చూసుకుంటే అప్పుడు మెల్లగా పెళ్లిలా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి దాన్ని భయం అందం అది భయం కాదు అది అది భయం అంటే ఏమిటి నన్నేమో అలా నా గ్రహం నన్ను పీడిస్తుంది మీ గ్రహంగా మూడేళ్ల పాటు పీడిస్తుంటా అని అలా బితుకు బితుకుమంటూ బతకడం దాని పేరు భయం గ్రహం కాబట్టి పొందుదో పీడిస్తుంది నాకు ఇది బాగులేదు అది బాగులేదు అని అలా బితుకు బితుకు మనతో బతకడం అది భయం ఇది భయం కాదు కాబట్టి భయం అనేది మనిషిని పీడిస్తూ ఈ భయం ఎందుకు వస్తుంది సంసారాసక్తి కారణంగానే వస్తుంది వృత్తి భయం ఎందుకు వస్తుంది నేను ఇంకో పదేళ్లు బతికితే బాగుండును అనుకుంటాను ఏం చేస్తాను ఇంకో పదేళ్లు బతికి ఇప్పటికే అవయవాలు అనేవి శిథిలమైన కూర్చున్నాయి కదా ఇంకో పదేళ్లు ధరించింది ఇప్పుడు కట్వాంగ మహారాజుకి ఇంద్రుడు చెప్పాడు నువ్వు ఇంకో నలభై ఐదు నిమిషాలు బ్రతుకుతావు నీ కోరిక నన్ను వెంటనే మా ప్రసాదంలో నిలబెరుస్తా అంటే ఇంద్రుడు వెంటనే అదే క్షణంలో ప్రసాదంలో నిలబెట్టాడు భార్యను పెంచాడు నీ జీవితాన్ని నువ్వు భద్రం చేసుకోమని సలహాయి పొందు కొడుకుని పిలిపి మంత్రులను తెలిపి అరే మీరు ఇంకా రాజ్యాన్ని మీరు పాలించుకోండి అని ఆయన మూలకుపోయి జాననిష్ఠుడిగా ఉండి ప్రాణ త్యాగం చేసి మోక్షాన్ని పొందాడు కట్వాంగ్ల మహారాజు నలభై ఐదు మోక్షాన్ని పొందాడు పరీక్ష మహారాజు ఏడు రోజుల్లో మోక్షాన్ని పొందాడు ఎందుకంటే ది పాయింటే ఒక వయస్సు వచ్చిన తర్వాత సంసారాన్ని సేవిస్తూ సంసారము ఎందుకు రాగడంతో జీవించటము తగదు ధ్యాగం చేసి సందర్భం వచ్చేసినప్పుడు టక్ టక్ టక్ ఆ త్యాగం చేసేసి కేవలము ఈశ్వరుణ్ణి జీవించాలి దృఢమైన అవైరాగ్యమేవా భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణం వైరాగ్యమేవా భయం మీరు అభయమును కోరుతున్నారా జీవితము చరణదశలో అభయంతో జీవించాలి జీవించినంత కాలము అభయంతో జీవించాలి అని మీరు అనుకుంటున్నారా అయినట్లయితే మీరు వైరాగ్యమును అమృతము వల్ల మీరు ఈ సృష్టిలో దేనిని పట్టుకున్నా అది మీకు భయమునే మిగులుస్తుంది మీరు డబ్బు పోవేసి కూర్చున్నారా అది మీరు పట్టుకునే ఉన్నంతకాలము మీకు అది భయాన్నే మిగులు భయం అంటే అభద్రత అభద్రత ఒక కోటి రూపాయలు మూటకట్టాడు అనుకోండి ఇప్పుడు ఈ డబ్బే ఏమవు అవుతుందో నేను చచ్చిపోతే ఏమవుతుందో వీళ్ళు సరిగ్గా వాడుకుంటానో వాడుకోదో వీళ్ళకి అందుతుందో అందో అపహరిస్తాడేమో అని ఈ విధమైనటువంటి ఆలోచనలతో వాడు సతమతమవుతూ ఉంటాడు మూలం వ్యాధిగ్రస్తుడే ఉంది కూడా ఇవే ఆలోచనలు ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళు రామరామ సత్య హరే రాము లేకపోతే హరే రామ్ హరే రామ్ అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఏమండవు ఆయన ఆయన ఈ దుఃఖంలో ఈ ఆలోచనలో ఉంటారు సర్వం వస్తు భయానం మీరు నాలుగు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు కొంత రియల్ ఎస్టేట్ పోగేసి పెడితే ఎవడు ఆక్రమించేస్తాడో ఇవన్నీ సక్రమంగా ఉంటాయో ఉండవో అర్జును సంక్రాయిస్తారు ఎవరో భయంతో వీడు ప్రాణఖ్యాగం చేయాల్సి భయా సర్వం వస్తు భయానం ఈ సృష్టిలో మీరు బంధువుల్ని బాగా పోగేశారు కొడుకులు పుత్రులు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అలా బాగా పోగేశారు అనుకోండి ఇంకా మీకు జీవితంలో విశ్రాంతి అనేది సున్నా అభయం అనేది అసలు ఎందుకంటే వాళ్ళలో ఒకటి రడుకోబడుతుంది ఇంకోటి ఏమో నడుము ఉండట్లేదు ఇవే ఉంటాయి కాబట్టి ఈ బంధువర్గాన్ని అందరినీ ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి వాళ్ళకి దూరంగా పోవాలి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు ఇలాంటి ఇష్టం నేర్చుకుంటాను మానకారం కాబట్టి ఈ సృష్టిలో సర్వము భయముతో మీ కూడి ఉన్నది నాకు ఈ సర్వము నేను త్యాగం చేసుకున్నాను వైరాగ్యమేవా అభయ వైరాగ్యమే అభయమే అని తెలుసుకుని మనం ఆ వైరాగ్యాన్ని అమురు కొ సేవించాల్సి ఇప్పుడు మన మానవల ఆధునిక మానవుల జీవితంలో సెకండ్ డోస్ ఆఫ్ వైరాగ్య ఆవశ్యకము అని మహాత్ములు చెప్తూ ఉంటారు ఎలాగంటే వాడికి అనారోగ్యం చేసినప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనుకోండి నేర్చుకుడిపోతే విటమిన్స్ ఇస్తా డెఫిషియన్సీ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నట్లయితే అంటే వాడికి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి నోటికి పుల్లు వచ్చాయి అనుకోండి అంటే విటమిన్ బి కాంప్లెక్స్ ఏదో తక్కువగా ఉంది కాబట్టి ఒక డోసు విటమిన్స్ రోజు ఓ టాబ్లెట్ తొప్పుడు పది రెండు వేసుకో అని ఇస్తారు అప్పుడు ఏమవుతుంది ఆ డెఫిషియన్సీ ఫ్యాక్టర్ని మీరు ముంగినప్పుడు ఆ రోగము వెంటనే పోతుంది అలాగే మనకి సంసారము రోగం పట్టుకుంది మనల్ని పట్టుకున్న పెద్ద రోగం ఏంటంటే సంసారాసక్తి అనే పెద్ద రోగం అటు పట్టుకుంది ఆ రోగం ముందు ఈ బీపీలు ఇవి అసలు రోగాలే కావు సంసారాసక్తి అది పెద్ద రోగం దానికి భవరోగము అని పేరు భవరోగము అని పేరు ఈ రోగం మొట్టమొదటి ఈ భవరోగానికి మందు ఏమంటే భవరోగము నన్ను పీరుస్తుంది మందు ఏదన్నా భవరోగానికి మందు వైరాగ్యమే ఏ డీసెంట్ ఆఫ్ వైరాగ్యం కొంచెం తక్కువతో ప్రారంభించి ఆ డోస్ కొంచెం కొంచెం పెంచుకుంటూ సరిపోతుంది ఇంకా అర్జెంటుగా వైరాగ్యం అనే డోస్ మందు వేసుకుంటే ఆ భవరోగం యొక్క ప్రభావం తగ్గుతుంది తర్వాత వైరాగ్యం అంటే జనాలు భయపడతారు వైరాగ్యం అంటే భయపడతారు కాబట్టి వైరాగ్యం అంటే అక్కడ ఉంటుంది భోజనం నేను ప్రాక్టీస్ చేసి చూడండి నేను భోజనం వస్తుందో లేదో నేను అడుగుతాను తర్వాత ఇది ప్రాక్టీస్ మీరు వైరాగ్యం ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు భోజనానికి లోటుందా లేకపోతే భోజనం నడిచిపోతుందా యూ విల్ నో నిజానికి ఈ ప్రకృతిలో ఒక నియమము ప్రకృతి నియమం అనేవిటంటే ఆకలికి అన్నం ఆకలి వేసినట్లయితే ఆహారం సమకూరుతుంది అది ప్రకృతి నియమం కాబట్టి మీరు మీకు ఆవశ్య అంటే ఆహారము అంటే మీకు కావలసిన విధంగా కోరికలు తగ్గట్టుగా సమకూర్ మీకు ఆవశ్యకమైనది సమకూర్త విరక్తుడుగా ఉన్నవాడికి లోటు అనేది ఉన్నది లోటు అనేది ఎవళ్ళకి అనుభవానికి వస్తుందంటే రాగము కలిగిన వాళ్ళు కామనలు గలవాళ్ళు వాళ్ళకే లోటు అనుభవానికి వస్తుంది నిష్కామంగా ఉండి వాడికి విరక్తుడైన వాడికి లోటు అనుభవానికి రాదు వాడి జేబులో పెద్ద డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు కానీ వాడికి లోటు అనే అనుభవం కలగదు కుటీశ్వరుడికి తప్పనిసరిగా లోటు అనుభవానికి వస్తుంది ఎందుకంటే వాడికి నలుగురు కొడుకులు ముగ్గురు కోట్లు ఉన్నారు ఆరు కోట్లే ఉన్నాయి వీళ్ళు ఏడుగుంట ప్రాబ్లం వచ్చింది కదా కాబట్టి వాడికి లోటు అనుభవానికి వస్తుంది సరే అసలు భేదవాడికి విరక్తుడికి భేదవాడు కాదు విరక్తుడు భేదవాడు అయితే ఏమైనా భేదవాడు అయితే బెండబెట్టింది నాకు డబ్బులు ఏదో గుర్తిస్తూ ఉంటాడు దట్ ఈజ్ నాట్ విరక్తు వేదతనము కాదు వేదతనము అదేమీ గుణం కాదు విరక్తి గుణం విరక్తుడై ఉన్నట్లయితే వాడి జేబులో పైసలు లేకపోయినా వాడు హ్యాపీగా ఉంటాడు వాడికి మరి కాఫీ కావాల్సిన అక్కడి వస్తుంది మీరు ట్రై చేసి చూస్తే ఆ విరక్తికి ఆ మహిమ కలరు కనుక వైరాగ్యమును ఆ అమృతము వలె భాష్యకారులు కించ అది అవతారిక ఇంకా ఏమంటే ఇంకా ఇంకా లక్షణాలు వస్తున్నాయి అని అర్థం ఇంకా లిస్ట్ పూర్తలేదు ఇంద్రియూ శబ్దాదిషు దృష్టాదృష్ట మొత్తం ఇంద్రియార్థేశు అన్నదానికి సమగ్రమైన అర్థం ఇంద్రియములకు చెందిన విషయములు ఎలాంటివి శబ్దాదిషు చెవికి శబ్దము ముక్కు గంధము కళ్ళకు రూపము ఈ ఇంద్రియార్థములు అంటే ఇంద్రియ భోగములు అని అర్థం ఇంద్రియములకు చెందిన భోగము ఇవి రెండు రకాలు దృష్టములు అదృష్టములు దృష్టములు అంటే మనకు అనుభవంలో ఉన్నది అవి దృష్టము అదృష్టములు మనం ఎప్పుడూ అనుభవానికి రాలేదు మనం చూడలేదు చూడలేదు లేక అనుభవించలేదు మనం భోగించలేదు కానీ వాటి గురించి విన్నాము అదృష్టము ఉన్న ఆంషము విన్న ఇప్పుడు ఇక్కడ అవి కూడా ఏమో భోగాలు ఉంటాయి మనకు అనుభవంలో ఉన్న భోగాలు ఏమో ఉంటాయి కాబట్టి అమెరికాలో ఉన్న భోగాలు మనం వెళ్ళి ఉండకపోవచ్చు అందరి అమెరికా వెళ్ళలేదు అనుకోండి అక్కడ ఉన్న భోగాల గురించి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్తారు మాకు ఈ భోగాలున్నాయి భోగాలు అవి మనం వింటాం వింటే ఇవి మనకు కూడా ఉంటే భాగంలోనే అనిపిస్తుంది దాన్ని ఏమంటారు సో అదృష్ట విషయముల ఉందని ఆసక్తి అంటే వీడు ఎరగడు విన్నాడంటే మామూలుగా మీకు ఈ కర్మకాండలో స్వర్గాన్ని గురించి చెప్తారు స్వర్గంలో భోగాలుంటాయి ఏమిటి భోగాలుంటాయి ఇక్కడ మీరు భోజనం ఎక్కువ చేస్తే కడుపులో నొప్పి వస్తుంది స్వర్గంలో కడుపులో నొప్పి రాదు మీరు ఎంతైనా భోజనం చేయవచ్చు ఇక్కడ మీరు ఏదైనా డ్రింక్ వచ్చి ఇలాంటి ట్రైర్ అనుకోండి కడుపు పొద్దు అది హెవీ అయిపోతుంది ఇంకా తాగలేదు బాగుందని ఇంకా తగితే బాగున్నాయి అనిపిస్తుంది ఇంకా తాగలేదు ఎందుకంటే కొట్ట పట్టమే కానీ స్వర్గంలో అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు నేను ఎంతైనా ఎంతసేపు అయినా దాన్ని స్వీకరించవచ్చును డాన్స్ ఎవరు ఎవరు ఆన్ గోయింగ్ పార్టీ ఉంటుంది మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు పార్టీలో ఇట్ ఆన్ గోయింగ్ ఉంటుంది పార్టీ ట్వంటీ ఫోర్ పార్టీ ఉంటుంది మీరు మధ్యలో జాయిన్ అవ్వచ్చు విడిపోతూ ఉండొచ్చు ఇలాంటివేవో డ్యాన్స్ ప్రోగ్రామ్ లో బాగుంటాయి మ్యూజిక్ చాలా బాగుంటుంది ఇక్కడ మ్యూజిషియన్స్ ఉంటారు మన దగ్గర లోకల్ మ్యూజిషియన్స్ ఉంటారు అదే అమెరికా వెళ్ళేదనుకోండి అక్కడ ఎవరో ఒక్క ఒక్క మూషియన్స్ ఉంటాయి అదే స్వర్గానికి వెళ్ళే కనుకోండి అక్కడ తుమ్మురుడు ఇత్యాది మ్యూజిషియన్స్ ఎవరోలో ఉంటాయి వాళ్ళు హైక్లాస్ మ్యూజిక్ తో ఉంటుంది మీరు ఎంజాయ్ చేయొచ్చు గంధములు ఉంటాయి అక్కడ చెట్టు ఉంటాయి ఆ చెట్టుని అన్ని రకాల పళ్ళు ఉంటాయి మీకు మామిడి పండ్లు తినాలిందనుకోండి మామిడి పండుగలు ఉంటాయి కాదండి మామిడి పళ్ళు తినడం కాలనే కానీ జామ పండ్లు తినాలి అది ఉంటుంది అదే చెట్టుగా ఉంటుంది ఇందువల్ల ఇంకో చెట్టు పెట్టుకోక దాన్ని కల్ప వృక్షము అంట ఆ చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఆ కల్ప వృక్షమునున్నది కోరిక అదే స్పర్గము ఇప్పుడు మీరు కదా దాని మీరు కోరిక వాటి ముందు రాగము నిర్మాణం అవుతుంది కాబట్టి భోగములు రెండు రకాలు మనకి తెలిసినవి మనం విన్నవి ఇంకా తెలియనివి మనకి తెలిసిన భోగాలు మళ్లీ మళ్లీ కావాలి అనేటువంటి రాగము ఉంటుంది మనం విన్న భోగాలు మనం ఎంజాయ్ చేయాలి అనే రాగము ఉంటుంది అటువంటి ఈ భోగముల ఎందు ఏముండాలి రాగం ఉండకూడదు మరి ఏముండాలి విరాగభావైరాగ్యం వాటి ఎందు విరాగం అంటే వాటి ఎందుకు ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా ఆసక్తి లేకుండా అందుకే ఐస్ క్రీం కిందధిస్తున్నా అనుకోడు ఐస్ క్రీమ్ అనుకొని ఐస్ క్రీమ్ ఆర్ట్ అనిపిస్తుంది అదని చాలా స్పెషల్ హార్ట్ అనిపిస్తుంది అయిపోయి భోజనం అయితే మీకు ఎందుకు అవి సో నేను అనేది ఏమంటే వినక్తి మిస్ అవ్వకూడదు దాన్ని దాన్ని మీరు మిస్ అయితే అది వినక్తి కాదు ఇప్పుడు డయాబెటీస్ ఆయనకి మామిడి కొండ ఏమంటాం వద్దు మామిడి కొండ డాక్టర్ని ఎవరితో చెప్పాడు ప్రాణం తీసుకొని వద్దు అంటాడు ఈ రోగం వచ్చింది వీళ్ళందరూ చూస్తున్నారు అయితే తిరిగి అనుకుంటారు అది విరక్తి కాదు దాన్ని విరక్తాలు విరక్తి అంటే యూ షుడ్ నాట్ మిస్ ఇట్ అది మీరు మిస్ అవ్వకూడదు అంటే అది లేదు అనే ఫీలింగ్ మీకు కలక్కోవడం అయ్యో లేకపోయిందే అనే ఫీలింగ్ కలగదు అయ్యో లేకపోయిందే అనే ఫీలింగ్ కలిపిస్తే దాన్ని విరక్తి అంటారు దాన్ని వ్యక్తి అనే అంటారు అది అది రాగమే అవుతుంది అన్ఫుల్ఫిల్డ్ రాగం అవుతుంది అంటే దాని ముందు ఏ రకమైన ఇచ్ఛ లేకపోవటం అనిచ్చ అనిచ్చ లేకపోవడం ఇప్పుడు డబ్బు మీద విరక్తి అంటే డబ్బు మీద ఇచ్చ లేకపోవడం ఎంతో కొంత డబ్బులు ఎవరోలో ఉండొచ్చు లేకపోతే ఇంట్లో ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఉంటుంది ముందు డబ్బు ఏదో ఉంటుంది సో మనీ సర్క్యులేషన్ ఎంతో డబ్బు ఎంతో డబ్బు ప్రతి వాడి చేతిలోనూ ఇంకే అక్యూములేట్స్ కాబట్టి ఎంతో డబ్బు ఉంటుంది దట్ ఈస్ నాట్ ది పాయింట్ డబ్బు ఉండడం కాదు దెర్ ఈస్ నో ఇంట్రెస్టింగ్ మనీ పైసాతో కూర్చుని అనే ఒక ఫీలింగ్ నిశ్చయం జ్ఞానం ఇంట్రెస్ట్ మనీ మీద ఇంట్రెస్ట్ మనీ వచ్చింది దాన్ని స్పెండ్ చేయకపోతే ఇది వాళ్ళకైనా వచ్చి దీంతో ఇచ్చేస్తారు స్పెండ్ చేయకపోతే ఇచ్చి ఇవ్వకపోతే ఏం చేయాలి వీడియో తీసుకుని దాంట్లో పడాలి పర్వాలేదు విధంగా సమాలోచన కూడా తీసుకుండా పడుతుంది ఇచ్చ లేకుండా ఉంటాయి అనిచ్చ దాన్ని వైరాగ్యం అవుతారు అది చాలా అవసరం ఎందుకంటే మీరు వైరాగ్యం లేకపోతే ఏం చేస్తారు పోగు చేసుకుంటూ పోతారు ఒక కోటి రూపాయలు పోగేశారు అనుకోండి దాన్ని దాచిపెట్టడానికి పని పాట్లు ఇవన్నీ ఇక్కడ అక్కడ అక్కడ నాలుగు రోజులు నాలుగు ఫ్లాట్లు పడిపెట్టారనుకోండి వాటిని భద్రం చేయడానికి పని పాట్లు ఎన్నెన్నో పాటలు పడాలి అలాగే పోగేయడం అది కొంత తెలివిటాట్లన్నీ లోకంలో సోషల్ వాల్యూస్తుంటా సోషల్ వాల్యూ అని ఉంటుంది సోషల్ వాల్యూ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు హైదరాబాద్ లో జోయిన్ చేస్తున్నావు అనుకోండి పల్లెటూరు నువ్వు ఎవలప్ అయ్యి ఆ ఫలనాయ హైదరాబాద్ హైదరాబాద్ లో జాయిన్ చేస్తున్నావు ఏమి జోయిన్ చేస్తున్నావు నీకు అనిపిస్తారు సోషల్ వాల్యూ సరే అప్పుడు పెళ్లి అయిందా ఐదు పిల్లాడు పుట్టాడే ఇంకా ఇంకా పుట్టినా ఇంకా ఏమిటా అది సోషల్ వాల్యూ తరాలు సోషల్ వాల్యూస్ వాడికి వెంటనే సంతానం కదా అవును హైదరాబాద్ లో అర్థం ఇంట్లో ఉంటున్నావా సెవెంటీ ఇంట్లో ఉంటున్నావా ఏదైనా ఫ్లాట్ కొన్నా దొరుకున్న ప్లాట్ అనే కాదు ఏదైనా ప్లాట్ కొనాలా లేదా ఇంకా కొనలేదు ఏం ఉద్యోగాలుగా మీరు ఎంతకాలం చేస్తున్నావు ఉద్యోగం ఏం చేస్తున్నా ఉద్యోగం ఇంకా ప్లాటే లేకపోతే ఎదుం కొనుక్కొక్క మనం అలా మరి నో అంటే అర్థమైతే మీరు ఏదో లంచమో ఏదో పట్టేసి ఓ ప్లాట్ కొనేస్తే సక్సెస్ దీన్ని సోషల్ వాల్యూ అంట సోషల్ వాల్యూ సక్సెస్ అనే దానికి సొసైటీ ఒక నిర్వచనం చెప్పిపోతుంది సోషల్ వాల్యూస్ ఆర్ మోస్ట్ కరప్ట్ వాల్యూస్ అనే ఒక ప్రిన్సిపల్ సోషల్ వాల్యూస్ ఆర్ హైలీ కరప్ట్ వాల్యూ అది అసలు వాటిని పాటించి వాటి వెనకాల మనిషి చాలా దుఃఖాన్ని పార్త ఇప్పుడు ఉదాహరణ ముందనం చేసి కూర్చున్నారనుకోండి కంఫర్టబుల్ గా ఉంటుంది వేసవి కూడా కానీ వీడు సోషల్ వాల్యూ కోసం ఇంకా గుర్తిపించి అలా గుర్తి దాన్ని మూస్తూ సోషల్ వాల్యూ కొంతమంది సాధువులు పెద్ద పెద్ద గడ్డలో మెయింటైన్ చేస్తూ ఉంటారు అది గోల్డ్ అంతా బరువు దాని మెయింటెనెన్స్ రోజు రెండు గంటల పని అయినా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సోషల్ వాల్యూ అంటే గడ్డ ఉంటే బాగా ఇంప్రెస్ చేయగలుగుతారు సమ్ సిబ్బల్ సోషల్ వాల్యూ డ్రెస్ అంతా కూడా సోషల్ వాల్యూ మీద పోతూ ఉంటుంది ఆల్ డ్రెస్ వెల్జియస్ ఈ సోషల్ వాల్యూ సార్ వెరీ డేంజర్ సో ది పాయింట్ ఐ వాస్ మేకింగ్ ఈజ్ మీరు పోగేసిన దాన్ని అక్యూములేట్ భద్రం చేయడం కోసం మరింత కష్టపడాలి అక్యూములేట్ చేయటం ఒక కష్టం శ్రమ జనపోర్చి ఎంతో కష్టపడి డబ్బు పోగేస్తారు ఆ పోగేసిన దాన్ని ఎక్కింపు చేయాలి లేకపోతే దాన్ని విలువ తగ్గిపోతుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతో పోతే విలువ తగ్గిపోతుంది కాబట్టి దాన్ని పెంచాలి దాన్ని పెంచాలంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలంటే వాడు అపహరిస్తాడేమో అపహరిస్తాడు దూగా దొటీన్గా కాబట్టి ఇవన్నీ అదంతా కూడా మనిషి మైండ్ని చాలా ఘోరంగా ఎన్గేజ్ చేసి పెడుతుంది కాబట్టి ఈ ఎలా బిల్డప్ చేసుకుంటూ పోవడమే కాదు బెల్డప్ చేసిన దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అక్యూములేట్ చేసిన దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా పెద్ద సమస్య కొని ఇవన్నీ మిగులుతాయి అంటే ఏది నిఘల ఏది నిదల మనం అక్యూములేట్ చేసిన సొమ్ము అంతా కూడా మనం పోగొట్టుకుంటాం చాలా మనం రియల్ ఎస్టేట్ అక్యూములేట్ చేస్తాం ఇట్ ఇట్ ఇస్ ఆల్ బికాస్ మనం భార్య భర్త పుత్రులు సంతానము కొడుకులు కోడళ్ళు బంధువులు భావమరుగులు అంటే ఇదంతా ఎక్కువనేట్ చేసి పెడతాం పెద్ద సెటప్ ఇవి లూజ్ అవ్వట్లేదు ఏదీ లేదవ ఎందుకంటే ఈ సృష్టి ఇది లైక్ డై అది సృష్టిలో ఒక ప్రకృతి నియమం ప్రకారం పోతుంది మోస్ట్ రూట్నెస్ లో ప్రకృతి నియమం అది పర్సనాలిటీస్ని కూడా రెస్పెక్ట్ చేయలేదు డగన్ రెస్పెక్ట్ చేయబడి మోస్ట్లీ ఇండిఫరెంట్ ఉంటుంది ప్రకృతి మోస్ట్లీ ఇండిఫరెంట్ గా ఉంటుంది ప్రకృతి యొక్క లక్షణం అది మోస్ట్లీ ఇండిఫరెంట్ ఒక మహాపురుషుడు ఆయన ఆయనకి వ్యాధించింది ఏమిటి అంటే ఇది ఈ దృష్టిలో ఆయన మహాపురుషుడు ప్రకృతి ఎవరిని స్పేర్ చేయదు ఎవరిని స్పేర్ చేయదు ధనవంతుల్ని స్పేర్ చేయదు వేదవాళ్ళని స్పేర్ చేయదు మహాత్ముల్ని స్పేర్ చేయదు దుష్టుని స్పేర్ చేయదు ప్రకృతి దృష్టి He doesn't have any sense of uh, propriety. Rakurthamte, it strikes. Then, the nature of it. It is very good. So, if you have a Rakurthamte, you will lose all your human, that is the law. Now, if you are not a person, if you are not a person, అని నేను చెప్పలేను పుణ్యమే చేసుకుని ఇది నాది అని చెప్పగలిగింది ఏదైనా ఉందా చెప్పగలవా దేని ఇది నాది అని నేను చెప్పలేను దాన్ని పట్టుకుని వెలాడము అది తెలుగు తక్కువ తనం అవుతుందా తెలివి అవుతుందా అంతిమంగా ఇది నాది ఇది నాది అని పట్టుకుంటే దానివల్ల ఏం ఉపకారం ఉంటుంది మీరు నాది అని పట్టుకుంటే అది మీతో ఉండిపోయిదేదో అది మీరు తప్పవాలి దట్ ఈస్ ద రూట్ ఇది నాది అని మీరు అన్నారంటే ఇట్ రిమైన్స్ విత్ టు ఫర్ ఎవర్ అప్పుడే నాది అంతవరకు నాది దేహమును నాది అన్నారే కొట్టు చేశారు ఎందుకంటే దేహం మీతో ఉండదు పోతుంది దేహమే నాది అనడానికి యోగ్యము కానిది అయినప్పుడు మరింత దేనిని మీరు కాబీ మిగలదో ఏది యథార్థముగా నాది కాదో దానిని నాది నాది అంత రాగము తప్పు తెలుగు కూడనము చేతగానితనము అవుతుంది నాది అనడం మానేసి విశ్రాంతిగా ఉండుతాయే వైరాగ్యం అనహంకార అంటే ఇప్పుడు ధర్మము దర్పము అనే అర్థం ఇంతకు ముందు చెప్పారు అది అమానిత్వంలో చెప్పారు కానీ ఇంకా మళ్ళీ ఈ అనహంకార దగ్గర కూడా అహంకారము అంటే ధర్మము దర్పము అనే అర్థాన్ని మళ్ళీ తీసుకురావద్దు అది కదా అహము కరోమికారేను చేస్తున్నాను ఈ కర్తృత్వాభిమానము అంట ఇది చాలా సూక్ష్మంగా మరి గమనించాల్సి ఉంటుంది పెద్దలు ఓపెన్ మైండ్ తోటి విని సూక్ష్మంగా గమనించాల్సి ఉంటుంది ఈ చేతులు ఉన్నాయి దుసరా వీటికి వీటిని వెనకాల ఉంటుంది చేతుల వెనకాల మనస్సు ఉంటుంది ఆ మనస్సు చేతులను అది నడిపిస్తూ ఉంటుంది చేతుల్లోనే అలనైనా అదే అన్నిటినీ అదే కర్తృత్వం అంటున్నాయి కదా అభివృద్ధి అవసరం చేతులు అంటున్నారు వీడు మనిషి ఎలా ఉంటాడు అంటే నేను కర్తను అనే అనే వాసనతో ఉంటాడు దృఢమైన కర్తృత్వ వాసన ఉంటుంది నేను కర్తను అనే వాసనతో అంతే మీరు చూడండి ఏం చేయాలి అని కూర్చున్నవాడు ఏదైనా చేయాల్సి ఉందా అని ఉదుక్కు లేస్తాడు దుఃఖ ఉదుకునా ఎవర్ రెడీ టు డూ సంసం గమనించారా రెడీ టు డూ సంస్థ ఈ ఫుట్బాల్ ఉంటున్నటువంటి సాకర్ అంటాను గేము ఆ సాకర్ గేమ్ లో బాల్ ని హ్యాండ్ టచ్ కాకూడదు హ్యాండ్ తో మీరు బాల్ని టచ్ చేయకూడదు హ్యాండ్తో కనుక బాల్ని టచ్ చేస్తే ఇట్స్ ఏ పెనాల్టీ అంటే అన్నింటెన్షనల్ గా వచ్చి వాడు కొట్టి మీ చేతికి తగిలితే పెనాల్టీ కాదు బట్ ఈవెన్ ఇన్వాలంటరీ ఇన్వాలంటరీగా ఆ బాల్ని మీరు ఇలా అన్నారంటే ఇది పెనాల్టీ ఇది అందరికీ తెలుసు అయినా ఆ హడాలో వాడు చేతులు బాగా అంటే వాడు ఆ రిఫరీ చూసి ఇలా వేసేసి వెంటనే పెనాలిటీ ఇచ్చేస్తాడు అప్పుడు వాడు బుర్ర కోకుంటాడు ఇలా ఇలా అంటాడు ఎందుకంటే అది అన్ఇంటెషనల్ గా అన్నాడు ఆ చేయ ఈ ఫుట్బాల్ ఆడితో చేతు పుట్టుకోవాలి అనుకుంటాడు all professional players they don't want to touch with the hand but unintentionalga illa anadu iro match lo konja ro matchs outna one of the matches lo varu pedda player vadu unintentional illa anadu mitten dadu mitten patakla area goal area lo unnadu iro immediate given na penalty goal vesha karadu he is not supposed to touch the ball నేను ఆ దృష్టిలో ఎందుకు చెప్తున్నాను అంటే అసలు వైట్ హ్యాపన్స్ లైక్ దాట్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకంటే అన్ని రోజుల్లో తెలుసిన వాడి చేతులు ఆ కర్తృత్వ వాసన వచ్చే యొక్క అధ్యయనంగా ఉంటాయి చేతులు ఎందుకు కర్తృత్వ వాసన చేతులు చేతులు కనుక మనస్సు కర్తృత్వ వాసనతో నిండి ఉంటాయి అందునే పీపుల్ ఎలా ఉంటారంటే ఎప్పుడు చేత్తో ఏదో చేతానికి సిద్ధంగా ఉంటారు మీరు మా గుర్తు ఒకటి ఇక్కడ కత్తిరి ఇక్కడ పుస్తకము కాగితాలు ఉండేవి నేను ఏమండి బాగుంటారా అని అక్కడ కూర్చోడానికి కూర్చొని కూర్చోబెడతా ఏదో మాట్లాడుతూ మాట్లాడితే కత్తిరి తీసి కాగితాలు చెప్పేస్తారు ఒకప్పుడు మూసుకుని కాగితాలు చేస్తారు అయ్యో అని చెప్పేసి తర్వాత అయ్యో అయిపోయింది నేను అలా అనుకోలేదని నేను ఊహి నేను నాకు అసలు కోసం నేను నేను కత్తిరిస్తున్నానని కూడా నాకు అని తెలిసే లేదు అనమాట అది ఫలం ఏం చెప్పి ద పాయింట్ ఈజ్ లోపల కర్తృత్వ వాసన ఉన్నది అది చేతుల ద్వారా అది మేనిఫెస్ట్ అవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది మీరు గమనించారా ఇది చాలా సూక్ష్మంగా గమనించాలి మీరు అనుకుంటారు మీ దేహం మీకు తెలుసుని అనుకుంటారు మీ దేహం మీకు తెలియదు ఎవరు వాచ్ అది వాచ్ చేస్తే మీకు దాని రహస్యాలన్నీ బయటపడతాయి ఇంకేత నేను మెడిటేషన్ లో దీన్ని వాచ్ చేస్తాం మనం మెడిటేషన్ లో మీరు గమనిస్తే మీరు ఇలా కూర్చోమంటారని ఈ భుజ స్కంధములు కొంచెం పైపు ఉంటాయి అలా హంచిగా ఉంటాయి అలా కూర్చుంటాయి చేతులు టైట్ ఉంటాయి ఎందుకని రెడీ టు యాక్ట్ పాయింట్ రెడీ టు యాక్ట్ ఎందుకని లోపల కర్తృత్వ వాసం కాబట్టి వీడు ఏం చేయాలి నేను సాక్షిని మీ మనస్సును దేహమును సాక్షిగా దర్శిస్తున్నాను కర్తృత్వము అనేది మనస్సు యొక్క ధర్మము దేహము యాక్ట్ చేసుకుంది మనస్సు యొక్క ప్రేరితమై దేహం పలు చేసుకుంది నేను కర్తను కాదు నేను సాక్షిగా ఉన్నాను అని ముందు దర్శించాలి దర్శించి అప్పుడు చేతులు కేసు చూడాలి అలు మూస్తున్నాయి చేతులు కేసు చూసినప్పుడు అరే ఈ భుజస్కంధములు పైకి అలా పైకి వచ్చి ఉన్నాయే ఈ చేతులు కూడా టైట్ గా ఉన్నాయి అది కర్తృత్వ వాసన యొక్క ప్రభావం అది కదటేం చేయాలి రిలాక్స్ చేతులు రెండు కూడా అది యాక్టివ్ మోడ్ లో పెట్టద్దు రిలాక్స్ అప్పుడు మెడిటేషన్ చేయాలి ఎంత అయిందండి ఇప్పుడు కంప్యూటర్ని ఆన్లో ఉంచేసి వెళ్ళిపోకూడదు ఏం చేయాలి స్లీప్ మోడ్ లో పెట్టేసి వెళ్ళిపో అలాగే మైండ్ లో ఉండే కర్తృత్వ వాసనని చేతుల్లో ప్రభా చేతుల్లో ప్రకటన అవుతూ ఉంటుంది అది సూక్ష్మంగా ఉంటుంది దాన్ని యూ హ్యావ్ టు ఎవరు దాన్ని విదిలిపెట్టేయాలి ఈ కర్తృత్వము లేదు ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు ఎంత వీడు ఏమనుకుంటాడు ధ్యానం చేసుకున్నాను అనుకుంటాను జ్ఞానం చేసేది కాదు ధ్యానము క్రియ కాదు క్రియ యొక్క ఉపనతి ఉపనతి క్రియను అభివేయుత ధ్యానం అవుతుంది కానీ క్రియ చేస్తే ధ్యానం కాదు స్త్రియొక్క ఉపదతినే ధ్యానం క్రియను ఉపదతి చేయడం కాదు స్త్రి యొక్క ఉపదతి అంటే అది బాహ్యమైనది క్రియ ఉండదు కానీ ఆంతరంలో క్రియ యొక్క వాసన ఉంటుంది కర్తృత్వ రూపంగా అది కూడా పోనాల్సింది కాబట్టి అది ఓ పట్టాను పోదు పోవటము సంభవము మీరు కొంచెం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యాసం చేస్తే కర్తృత్వ వాసన పోవడము సంభవము నేను చిన్న చిన్న విషయాల్లో దాన్ని అభ్యాసం చేయాలి ధ్యానంలో కూడా అభ్యాసం చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న విషయాలు ఈ కుటుంబాన్ని నేనే పోషించుకున్నాను అని ఉన్నా అదే అహంకారం బ్రెడ్ ఆర్ ఆఫ్ ఫ్యామిలీ అని ఎవడైనా అంటే తప్పు కదా అహంకారం నిజానికి సింగ్ మహారాజ్ ఏమంటాడు హ్యాన్ గాడ్ యూ దేవ్ మీ ద డైలీ బ్రెడ్ మహారాజ్ అంటాడు మహారాజ్ అంటాడు బ్రెడ్ నోట్లో పెట్టుకో ఆహారం నోట్లో పెట్టుకోబోయే ముందు మహారాజా అలా దేవుణ్ణి ప్రార్థిస్తాడు అటువంటిది అది సత్యం అలాంటి స్థితిలో ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను అనే భావన మీరు మనస్సులో పెట్టుకుని అది చాలా తక్కువ అలా అందరినీ ఈశ్వరుడే పోషిస్తుంది ఈ పిల్లల్ని నేనే పెంచి పెద్ద చేసుకున్నాను ఇట్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం నేనే పెంచి పెద్ద చేశాను ఇప్పుడు నా చెప్పిన మాట వినలేదు అని ఇంత ఫాలో అసలు ఎందుకు చెప్పిన మాట ఎందుకు వినాడు భగవంతుడు సృష్టించాడు భగవంతుడే పెంచాడు భగవంతుడే పెద్ద చేశాడు ఇండిపెండెంట్ వై యూ షుడ్ బి హ్యాపీ వినార్ అని చెప్పిన మాటలు కదా నేనే పెంచి పోషించాను నేనే పెద్ద చేశాను పెద్ద చదువులు నేనే చదివించాను అవన్నీ చదువులు మనం చదివిస్తావాళ్ళు చదువుకుంటాను అన్నది చెప్పండి మీరు కూడా వాడితో పాటు తెల్లవారు కూర్చుని రెండు గంటలకు కూర్చొని పుస్తకాలు వాడు వాడికి అంటర్స్టల్ మీరు కంటర్స్టైన్ చేస్తారా వాడు చేసిన మ్యాథమెటిక్స్ అంతా మీరు చేస్తారా వాడితో పాటు దీన్ని చదివించేవాళ్ళు ఎందుకంటారు కాబట్టి ఈ దోషం ఇది నేను చేశాను అది నేను చేశాను పిల్లలకి పెళ్ళిళ్ళు నేనేం చేశాను వాళ్ళకి ప్రయోజకులను నేనే చేశాను మనం చేయం వాళ్ళు అవుతారు పెళ్ళిళ్ళు మనం చేయం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అదే సార్ లేదని కదా ప్రతిదీ అలాగే మొక్కల్ని నేనే పెంచాను మొక్కల్ని మీరు పెంచుతారా అవి పెరుగుతాయా కాబట్టి మీకు ఒక సూత్రం చెప్తా పిర్స్పిరేషన్ ఉంటా చెమట పట్టుతా మీ కర్తృత్వం ఎంతుందో సర్వమునందు మీ కర్తృత్వం అంటే ఉన్నది అర్థమైందండి కర్తృత్వం ఉండదు అజ్ఞానం చేతనే కర్తృత్వం ఉంటుంది అజ్ఞానం చేత ఉంటుందంటే వాస్తవంలో ఉంది నేను కర్తను కాను మరి ఎవడు కర్త దేవుడు కర్త అనుకోవచ్చు ప్రభుత్వం గా దేవుడు కర్త కాడు ఆయన నేను కర్తను కాదు బాబు ముందే చెప్పాడు కర్తారం అభిమాం విద్ధి అకర్తారం అవ్యయం అయితే నేను దేవుడు కర్త అని అనుకుంటే నీకు కొంత ఉపకారం ఉంది పక్షంలో అనుకో అలా అనుకో ఇప్పుడు ఈ బాక్సింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఓ మూట ఒకటి కడతారు అలా పైనుంచి ఓ మూట కడతారు దాన్ని పొందుతాం దట్ ఈస్ ది అపోనెంట్ అపోనెంట్ ఒకడు ఉండాలి మీరు మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి అపోనెంట్ ఏం లేకుండా గాలిలో ప్రాక్టీస్ చేస్తే అది కూడా ప్రాక్టీసే కానీ ఒక స్టేజ్ వచ్చేప్పటికీ అది వెళ్ళాడుతూ ఉండాలి వాడు దాన్నే కొడుతూ ఉంటాడు చిన్న బాల్ వాళ్ళతో ఇలా ఇల్లా కొడుతూ ఉంటాడు సో సిమిలర్లీ నేను కర్తను కాను అని తెలుసుకునేటప్పుడు ఈశ్వరుడు కర్త కొంతసేపు అడుగుతుంటారు ప్రొఫెషనల్ గా అలా అనుకుంది పిల్లల్ని పైకి పైకి వచ్చారు ఆ దేవుడే తీసుకొచ్చారు లేకపోతే ఈ పని అంతా దేవుడే చేసుకున్నాడు అని అలాగే కొంతకాలం అనుకుంటారు ఆయన చేసుకుంటే మీరు చూసి రికార్డ్ చేసుకుని అన్నారు కాదు అర్థం ఆయన చేసాడో లేదో అది తర్వాత తెలుసుకుందాం చేసేదంటే చేసేది లేదంటే లేదు ఇప్పుడే నిప్పు కాల్చిందా కాల్చిందని మీరంటే అది లేకపోతే అది కాల్సనం లేదు కూడా వాస్తవం అంటే కర్తృత్వం అనేది నిత్యం అవుతుంది కర్తృత్వం ఉంది అభ్యుపగమ్య అంక కర్తృత్వం ఉంది కానీ అది నా ఎందు లేదు మా ఎవరైంది ఈశ్వరుల ఎందుకు కాలేదు ఈజీ ఇస్ చెప్పదు ఈజీ ఈజీ స్టేప్ కాబట్టి అభ్యాసం చేయాలి దానివల్ల భక్తి బాగా దృఢమవుతుంది తర్వాత కర్తృత్వాహంకారము అహంకారం అంటే కర్తృత్వ అహంకారం అదే అహంకారం అహంకరుడు అది పోతుంది కాబట్టి దాని విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంది అనహంకారహంకార అభావ అహంకారము లేకుండా అహంకారం అనేది లేకుండా సో నేను శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినాను అనే అహంకారం ఉండకూడదు ఎందుకంటే శాస్త్రం మనం అధ్యయనం చేసామని అనిపిస్తుంది వాస్తవంలో గురువులు ఆ శాస్త్రీయమైన విషయాల్ని ఇక్కడ నిక్షేపిస్తారు ఇక్కడ దాచిపెడతారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్యను అది కాలగర్భంలో కలిసిపోన విషయం ఉన్నది కాబట్టి దాన్ని దాచిపెడతారు డబ్బులను వినపెట్టులో దాచిపెట్టినట్టుగా వాళ్ళ బుద్ధి ఉన్న విద్యని ఒక యువకుడు యొక్క బుద్ధిలో దాచిపెడతారు అంతేకా ఆనంగా వాడు ఉద్వాం చూడవుతాడు అంతే తప్ప అదంతా వాడి ప్రజ్ఞయమీ కాదు అలాగా వినయాన్ని కలిగి ఉండాలి విద్యా అహంకారము కూడా ఉండకూడదు ఈ విద్యను తను నేనే ఏర్పడుకున్నాను నేనే కష్టపడి సంపాదించినాను అనే అహంకారము కూడా ఉండకూడదు ఇవన్నీ చెప్పడం చాలా తేలిగా ఉంటాయి అనుభవంలో చాలా కష్టం అయితే దురదృష్టం ఏమిటంటే సమాజంలో అసలు వీటిని కన్సిడరేషన్లో కూడా తీసుకోలేవాళ్ళు ఇలాంటిది ఒకటి ఉన్నది అది కూడా అనుకోరు పైగా లోకం ఎలా ఉంటుందంటే ఇది నేం చేశాను ఇది ఏం చేశానో అని పదిసార్లు చెప్పుకునేటువంటి స్వభావం కలిగి ఉంటుంది సోషల్ వాల్యూ సోషల్ వాల్యూ నేను ఎంత చేశాను అంత చేశాను అంత చేశానని చెప్పుకోవాలి చెప్పుకుంటే కానీ ఓట్లు పడవు ఇది రాజకీయం ఆ దోషమే మీకు మిమ్మల్ని గుర్తించాలి అంటే మీరేం చేయాలి సో నడివీధికి నడివీధికెక్కి ఇగో నేను ఎంత చేశాను అంత చేశాను అంత చేశాను అని చెప్పుకోవాలి ఈ విజిటింగ్ కార్డ్స్ అంటే అదే విజిటింగ్ కార్డ్స్ రూపంగా అహంకారం అంతా మనకు కలపం విజిటింగ్ కార్డ్స్ లో నేను ఇరవై నాలుగు అవధానాలు చేశాను ముప్పై ఆరు యజ్ఞాలు చేశాను ఇరవై ఒక్క తీర్థయాత్రలు చేశాను అనే విజిటింగ్ కార్డ్స్ లో పెట్టుకున్నాను అనుకోండి అలా రాసుకున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది దాని అర్థమైతే నేను ఇంత చేశాను అనుకుని చేస్తాను చెప్పుకుంటున్నట్టే కదా దాని పేరు అహంకారమే కదా లోకము యొక్క దృష్టి ఎలా ఉంటుంది ఈ అహంకారము ఇది యోగ్యమైనది అవసరమైనది అనేది దృష్టి ఉంటుంది దట్ ఈస్ కాల్ సోషల్ వాల్యూ సోషల్ వాల్యూ ఎలా ఉండాలంటే మీరు చాలా చెయ్యాలి చేసినవి చేసేదని వ్యక్తిగా చెప్పుకోవాలి ఆ విధంగా మీరు ప్రతిష్ట సంపాదిస్తే మీకే పద్మశ్రీలో లేకపోతే సాహిత్య అకాడమీ అవార్డులో ఇస్తారు ఈ విధంగా ఒకటి పదిసార్లు నన్ను చేసినవి చెప్పుకోవడము తను చేసిన వాటికి యథార్థంగా చేసిన వాటికి కొంత సెలవులు పొలవలు కల్పించి చెప్పుకోవడము రెండు లక్షలు జపం చేసాడనుకోండి నేను పన్నెండు లక్షలు జపం చేశాడు ఇప్పుడు ఎవరైనా చూసారా ఈ లక్షలు చేశాడో పన్నెండు లక్షలు చేసాడో సో అలా చెప్పుకోవాలి కూడా ఈ అహంకారం అనేది చాలా దోషము దాని నుంచి బయటపడుకోవాలి అంటే అలా తయారవ్వాలంటే ఆల్మోస్ట్ లైక్ ఏ one who is a no body becomes a little body tarvatva avo lok bodhi ga no body is the uh, little body somebody he is always a somebody <laughs> so avata ahankara evacha ikka you know yaar coming to the important uh, aspect of human uh, existence devu ante dosanu darshanam దోషమును దర్శించుట దాంట్లో ఉండే ద్వినిష్ దోషము దాన్ని దోషమును దోషముగా తీసుక అది చాలా అవసరం తీసుక అంటే ఎక్నాలెడ్జి చేయుత అను అంటే ఎగైన్ అండ్ అగైన్ ఒక దోషము ఇది దోషము ఇది దోషము ఇది దోషము అని మీరు ఒకటికి పది సార్లు దాన్ని దౌరాయించాలి అంటే ఎగైన్ అండ్ అగైన్ ఇవ్ ఎక్నాలెడ్జి ఈ ఒకటి దాన్ని ఆ విధంగా చేసినట్లయితే అప్పుడు దాని పంజాల నుంచి మీరు బయటపడగలుగుతారు నేను దృష్టాంతం చెప్తాను మీకు మా చిన్నప్పుడు ఈ సిగరెట్ తాగడం ఫ్యాషన్గా ఉండేది ఎందుకని టీవీలో టీవీలో ఒక సినిమాలో హీరోలు ఉండేవారు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు వ్యక్తిగత జీవనంలో సిగరెట్ తగ్గర కాదు వాళ్ళు డిసిప్లిన్ గా జీవించేవారు వాళ్ళు సిగరెట్ తాగరు కానీ స్క్రీన్ మీద సిగరెట్ కాదు హీరో అంటే అసలు సిగరెట్లు తాకపోతే వాడు హీరో కాదన్న విధంగా కొన్ని కొంతకాలం వల్ల నడిచింది ఒకటి కొన్ని సంవత్సరాల నడిచింది ఇంకా ఎక్కువ నడుతుంది నిజానికి పది మంది యువకులలో కనీసం ఐదుగురు సిగరెట్లు తాగేవాడు అప్పట్లో ఇప్పుడు పది మంది యువకులను మీరు చూసుకుంటే ఇద్దరు తాగితే గొప్ప ఒకడే తాగుతారు ఇద్దరు కూడా తాకపోవచ్చు తాగినా ఇద్దరు తాగుతారు ఎనమండు కూడా సిగరెట్లు మొక్కుపో ఎందుకంటే సిగరెట్ ఫ్యాషన్ అనే దృష్టి ఉంది అప్పట్లో ఇప్పుడు సిగరెట్ ఫ్యాషన్ కాదు అసలు సినిమాలో సిగరెట్ చూపించద్దని గవర్నమెంట్ చెప్తోంది ఒకవేళ పాత సినిమాల్లో సిగరెట్ ఉంచు కొత్త సినిమాల్లో సిగరెట్ చూపించరు సిగరెట్ బ్యాన్ చేసి పారిస్తారు సిగరెట్ ఉంటుంది కదా ఆ సిగరెట్ వచ్చిన వెంటనే స్మోకింగ్ ఈస్ డేంజర్ స్మోకింగ్ సిల్స్ అది వెంట వెంటనే వాడు వేసుకో ఈ సినిమాలో ఉండే యాక్టర్లు స్మోక్ చేసి తద్వారా స్మోకింగ్ అని ప్రమోట్ చేస్తున్నారని మీరు అనుకోవద్దు వాళ్ళు ఎవరో ప్రమోట్ చేయట్లేదు వాళ్ళు నిజ జీవితంలో స్మోకింగ్ చేయరు స్మోకింగ్ స్కిల్స్ అని వాడు ముందే వేసేస్తారు ఎన్నిసార్లు వేస్తారో తెలుసు ఎన్ని సార్లు స్మోకింగ్ కనపడితే అన్ని సార్లు వేస్తారు ఇజ్ ఇట్ నెసరీ ఎస్ ఆ దోషదర్శనం వల్లనే మీకు సమాజంలో ఇప్పుడు శని తగ్గు చాలా తక్కువ నేను గమనించడం బాగా డ్రాప్ అయిపోయింది ఎవరో మూర్ఖులు అజ్ఞానం చేయడం ఇంకా తాగుతారు తప్ప మేము సిగరెట్లు తాగి వాళ్ళు కనపడవు మా చిన్నప్పుడు చెల్లరేకి తాగేసినారు సిగరెట్ ఎందుకంటే సినిమాలో హీరో సిగరెట్లు తాగి ఆ రింగులు రింగులుగా పోగొని ఉద్యోగించాడు కాబట్టి వీళ్ళందరూ కూడా సిగరెట్లు పోనేసుకుని ఇప్పుడు సిగరెట్ కంపెనీలు కనపడవు మూర్వం మైలుకో పాన్ షాపు సిగరెట్ బడ్డీ ఉండేది ఇప్పుడు సిగరెట్ బడ్డీలు కనపడవు ఎక్కడో ఉంటాయి ఎందుకన్నా అలాగంటే మార్పు సమాజంలో వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే దాని ఎందు ఉండే దోషమును పదే పదే దర్శించుతారు దోషాను దర్శనం ఇంకో దృష్టాంతం చెప్తా దార్ష్టాంతికం మళ్ళీ క్లాసే రేపే దృష్టాంతమై వ్యాక్సి ఇంకో దృష్టాంతం ఏంటంటే ఇప్పుడు ఆల్కహాలిక్స్ ఉంటారు అంటే ఆల్కహాల్కి బాధిస్తలై ఉన్నవాళ్ళు ఆల్కహాలిక్స్ సెనానిమస్ అనే ఒక సంస్థ కలదు అమెరికా లాంటి సొసైటీస్ లో బాగా బలంగా పనిచేస్తూ మన సమాజంలో తక్కువ ఇంట్లో లేదు ఉండే కొనవచ్చు ఈ ఆల్కహాలిక్స్ ఎనానిమస్ వాళ్ళ లెటర్ అయితే నేను కొన్ని చూశాను ఆ అది ఎలా ఉంటుందంటే ఆల్కహాల్ ఆ అలవాటు దురలవాటు వ్యసనము నుండి బయటపడాలి అంటే వాడు మొట్టమొదట ఆల్కహాల్ సంక్షన్ డేంజరస్ అది హానికరము అని వాళ్ళు ఎక్నాలజీ చెయ్యాలి వాళ్ళు ఎక్నాలజీ చేయదు వాళ్ళు ఎక్నాలజీ చేయదు వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళందరూ మూర్ఖులు దాంట్లో ఉన్న మజా వీళ్ళు ఎవరకుంటారు ఆ రకంగా పాటలు కూడా పాడతారు ఏ త్యాగేదో అలాంటి పాటలు కూడా పాడతారు తర్వాత ఆల్కహాల్ తాగే సందర్భానికి హ్యాపీ అవర్ అని పేరు పెడతారు దానికి హ్యాపీ అవర్ అని పేరు పెడతారు దానికి ఏమైనా పేరు పెట్టాలి నరక సమయము అని పేరు పెట్టాలి అలా పేరు పెట్టాడు హ్యాపీ ఎవరైనా పేరు పెడతాడు ఆ దోషాన్ని కత్తిపుచ్చి దాన్ని గుణంగా చూపించే ప్రయత్నం చేస్తారు ఇది ఆల్కహాల్ తర్వాత మోడర్న్ సొసైటీస్లో ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ కన్సిడర్డ్ ఏ ఫ్యాషనబుల్ థింగ్ అది ఫ్యాషనబుల్ ఆల్కహాల్ ముక్కుపోకపోతే వాడు అయోగ్యుడిగా పరిగణిస్తాడు ఈ తోటల్లో అది కాదు ఇంగ్లీష్లో ఫీల్ కావటం లేదంటే అస్తమానం ఏనాడు ఆల్కహాల్ ముక్కుపోకుండా అస్తమానం టీ మాత్రమే తాగు వాడు సో కాబట్టి ఆల్కహాల్లో ఉండే దోషాన్ని బాగా గుర్తించి ఒకసారి గుర్తిస్తే సరిపడానికి ఎగ్గే వాడు ఎక్నాలజీ చేయాలి వాడు మనస్సులో చెప్పుకోవాలి ధ్యానంలో చెప్పుకోవాలి ఆల్కహాల్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్విట్ ఇట్ ఈస్ ద బ్యాడ్ హ్యాబిట్ కానీ వాడు బాగా గుర్తిస్తే ఆ తర్వాత వాడు వీలు పెట్టేస్తాడు ఆ తర్వాత ఏమో సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి వీధులు పెట్టేస్తాడు కానీ వాడు గుర్తించడు అది చాలా మంచిదేమో వీళ్ళు మూర్ఖుల్ని ఇలాగే చెప్తూ ఉంటారు మన ముందు నెవర్ కన్విన్స్ లే ఈ రెండు కృష్ణాంతాలు ఎందుకు చెప్పాడంటే ఇది సైకాలజీ క్యూట్ సైకాలజీ ఈ దోషాను అనే సైకాలజీ పతంజలి మహర్షి నుంచి వచ్చింది ఆయన ముందు ప్రిన్సిపల్ చెప్పాడు మీరు దీంతో దోషాన్ని గుర్తిస్తే మీరు దాని నుంచి బయటపడతాను ఈ సంసారంలో ఉన్న దోషాన్ని మనం గుర్తిస్తే ఆ సంసార ఆసక్తి తొలగిపోయి వైరాగ్యం సహజంగానే మనకు అద్భుత ఉంది అందుకోసం దోషాను దర్శనం అనేది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నేను చెప్పాడు చేద్దాం ఓం పూర్ణి ఓర్ణ నమ గది పూర్ణ ఓర్ణ